రి ఓం గణానావామహే కవిం కవీనాముపముశ్రవస్తమ జేష్టరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృంగోతి సాధన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం స్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాగ్రీవంధారయన సంప్రేక్ష్య నాసిగ్రం స్వం దిశ మనం భవిష్యత్తు చూస్తూ ఉన్నాము సుస్థిర స్థిరో భూత్వా ఇత్యథ్యానం చేసేప్పుడు ఇలాగ దేహాన్ని ఒక సరళ రేఖలో ఉంచి అంటే నడుము నెడ తల ఒక సరళరేఖలో ఉంచి స్థిరంగా కూర్చోవాలి తర్వాత నేత్రములు కన్నులు కన్నులతోటి ధ్యానానికి చాలా బలం వస్తుంది ఏకాగ్ర ప్రసిద్ధిస్తుంది మనస్సును ఏకాగ్రం చేయటానికి కన్ను కన్నులను మంచి సాధనంగా వాడవచ్చు ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అంటే సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం తన యొక్క ముక్కు కోనను చూడ చూచి అన్నాడు ముక్కు కోనను చూచి అంటే ఇప్పుడు ధ్యానము ముక్కు కోన మీద ధ్యానం చేస్తున్నామని అనుకోకూడదు ఎందుకంటే ముక్కు కోణాన్ని ధ్యానించి ఏదో రామున్నో కృష్ణున్నో ధ్యానించాలి కానీ ముక్కు కోణ నేను వాటిని ధ్యానించడం వల్ల ఉపయోగం ఏమిటి కాబట్టి ఇక్కడ నాసికాగ్రం స్వం ముక్కు కోణను చూచి అంటే అర్థం ఏమిటి దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి అక్కడ భాష్యకారులు ఇవా అనే పదాన్ని జోడించారు అంటే ముక్కు కోణాన్ని చూస్తున్నాడా అన్నట్లుగా కన్నులను ఉంచుకొనవలను అని నాసికాగ్రము ముక్కు కొన అంటే ఏది ముక్కు కొన ఇది ముక్కు కదా ఇది మీరు వ్యపదేశావం అని మీరు ఎలా చెప్పాలంటే అలా చెప్పచ్చు ఇది ముక్కు కొన అని చెప్పచ్చు ఇది ముక్కు కొన చెప్పొచ్చు కొన అంటే అగ్రము అక్కడ ఉన్న పదమే అగ్రము నాసిక యొక్క అగ్రము అంటే మీరు ఓ ఇది అగ్రము అని చెప్పచ్చు ఇంకో దృష్టితో ఇది అగ్రము అని చెప్పచ్చు కాబట్టి ఇక్కడ నాసికాగ్రము అంటే ఏది అంటే ఒక ఒక శాస్త్రం ఉన్నది భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య పరాత్మరం పురుషము పైతి దివ్యం అని ఉపనిషత్తు ఏ ఉపనిషత్తు నాకు గుర్తు లేదు వశా కైవల్య ఉపనిషత్తు అనుకుంటా భ్రువోహ మధ్యే కనుబొమల మధ్యలో ఈ ఈ చక్రాల గురించి చెప్పే సందర్భంలో కూడా చక్రములు అంటే అక్కడెవో గిరిగేలా తిరుగుతూ ఉంటాయని అభిప్రాయం కాదు అది పవర్ సెంటర్స్ శరీరం అంతా కూడా ఒక ప్రాణశక్తి ప్ర ప్రసరిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు మ్యాగ్నెట్ ఉందనుకోండి మ్యాగ్నెట్లో రెండు చక్రాలు మూడు చక్రాల భావన చేయవచ్చు ఏమిటా చక్రాలు అంటే నార్త్ పోల్ ఒక చక్రం సౌత్ పోల్ ఒంకో చక్రం సెంటర్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఇంకో చక్రం అలా మూడింటి మనం భావన చేయవచ్చు ఆ మ్యాగ్నెట్ వాళ్ళ ఫిజిక్స్ చదివిన తెలుస్తుంది మ్యాగ్నెట్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటారు అంటే ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఏ లైన్స్ గుండా ప్రసరిస్తోంది జాగ్రత్తగా ప్లాట్ చేయొచ్చు అలా గీస్తే ఈ లైన్స్ అన్నీ కూడా ఈ సెంటర్లో మ్యాగ్నెట్ యొక్క మధ్యలో ఆవిర్భవిస్తూ అక్కడ ఇటువైపు నార్త్ పోల్ వైపు సౌత్ పోల్ వైపు కేంద్రీతమైనట్టుగా మనకి కనపడుతుంది కాబట్టి ఆ లైన్స్ చూస్తే కూడా మాకు మీకు విషయం స్పష్టం అయిపోతుంది అదేమంటే మూడు చక్రాలు ఇక్కడ మూడు సెంటర్స్ ఉన్నాయి మధ్యలో నార్త్ పోల్ సౌత్ పోల్ సరిగ్గా అదేవిధంగా ఈ దేహాన్ని కూడా మీరు చూసినప్పుడు దీంట్లో ఉండే ప్రాణశక్తిని వాటికేదైనా కొన్ని సెంటర్ కింద సెంటర్స్ ఏ ఏ స్థానాలలో ప్రాణశక్తి కేంద్రీతమవుతుంది అని కనుక పరిశీలించినట్లయితే సో మూలాధారము అంటే పొత్తి కడుపు తర్వాత అది స్వాధిష్టానము అంటే జఠరాగ్ని మనం తిన్న అన్నాన్ని అధిష్ఠం పచ్చనం చేసేటువంటి అగ్ని సో అది కొంచెం పైన తర్వాత మణిపూరము మణిపూరము అని పేరు మణి నిజానికి నాభి ఒక మణిలాగా కూడా ఉంటుంది మణి షేప్లో ఉంటుంది అది మణిలా ఉన్నా లేకున్నా కొంతమంది మణిని అక్కడ అలంకారంగా పెట్టుకుంటారు కూడా ఆధునికంగా ఫ్యాషన్లో ఓ మణి ఒకటి పెట్టుకుంటారు సో దాన్ని సంస్కృతంలో అయితే ఈ ఈ వాంగ్మయంలో మణిపూరము అని అంటారు ఇక హృదయస్థానానికి వస్తాం ఆ తర్వాత హృదయస్థానము దీనినే అనాహతము అని అంటారు తర్వాత కంఠస్థానం విశుద్ధి ఇంకా ఉన్నాయి మీరు లలిత సహస్రనామో ఎవరైనా పారాయణ చేసి వాళ్ళకి పేర్లన్నీ తెలుస్తాయి ఆ తర్వాత విశుద్ధి తర్వాత దీన్ని ఆజ్ఞ అని అంటారు ఈ ఆజ్ఞ ఇవి సిక్స్ అయ్యాయి ఇక్కడికి ఆరు ఈ పైన ఉంది సహస్రారము ఇప్పుడు ధ్యానం మనం సాత్వికమైన ధ్యానం చేసే సందర్భాలలో రెండు రెండు స్థానాలకి ప్రాధాన్యం ఉంది ఏమిటంటే ఈ భూమధ్యము కనుబొమ్మల మధ్య ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో అది భూమధ్యము దానికి ఒక ప్రాధాన్యం ఉన్నది ధ్యానానికి ఆ స్థానాన్ని రికమెండ్ చేస్తారు అదొకటి రెండు హృదయస్థానం భగవాన్ నమ మహర్షి కూడా హృదయస్థానాన్ని రికమెండ్ చేసేవారు ఈ రెండు స్థానాలు సరిపడతాయి ఇంతకు మించింది ఏమో అక్కలా తర్వాత ఈ స్థానాల్లో కూడా పైనుంచి కిందకి కింద నుంచి పైకి ప్రవాహము ఇదంతా అనవసరం ఇదంతా కూడా కన్ఫ్యూజన్ ప్రవాహము అంటే ఏదో కదులుతోంది అంటే కదిలీది మీరవుతారా కదిలీదాన్ని తెలుసుకునేది మీరవుతారా కదిలీదాన్ని తెలుసుకునేది మీరు అవుతారు కాబట్టి కదిలీది మిక్సీ అయిపోతుంది దృశ్యం అయిపోయి జడమైపోయి మిక్సీ అయిపోతుంది కాబట్టి ఈ ప్రవాహాలు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మీరు ఆజ్ఞాచక్రాన్ని తీసుకోవచ్చు ఆజ్ఞాచక్రము అంటే ఇప్పుడు ముక్కు యొక్క అగ్రము ఏది అనే క్వశ్చన్ సెటిల్ అయిపోయింది ఎలాగా ఇదో ఇది ఇది నాసికా అగ్రం ఇక్కడ చూడాలి ఇక్కడ చూడాలి అంటే కళ్ళు తెరిచి చూడడం కుదరదు కళ్ళు తిరిగేలా చూస్తారు ఇక్కడ కళ్ళు పోట్లు వస్తాయి అలాగ చూడడానికి ప్రయత్నిస్తే నెల కన్ను వచ్చే ప్రమాదం కూడా ఉంది అక్కడ అక్కడ చూడడం కాదు కాబట్టి అక్కడ చూడడం అంటే ఎలా చూస్తారంటే దాన్ని దాన్ని శాంభవి ముద్ర అని అంటే ధ్యానంలో ఒక పద్ధతి ఎలాగంటే కళ్ళు మూసుకుని మూసుకోవడం మళ్ళీ నొక్కి పెట్టకుండా జాగ్రత్తగా సరళంగా లైట్ టచ్ ఫెదర్ టచ్ అన్న విధంగా కళ్ళు మూసుకుని అలాగ మీకు స్పష్టంగా తెలియడం కోసం అర్ధనిమీలిత నేత్రము అని చెప్తారు సగం మూసుకోమంటే సగం అంటే ఎంత సగం అని మళ్ళీ అటువంటి సందేహాల్లో మీరు పడద్దు అక్కడ సగం అన్నదానికి వివక్ష ఏమిటంటే వివక్ష అంటే ఇంటెంట్ అభిప్రాయం ఏమిటంటే అది ఫిఫ్టీ పర్సెంట్ కాదు అక్కడ తాత్పర్యం తాత్పర్యం ఏంటంటే మామూలుగా కళ్ళు నొక్కి అలవాటు ఉంటుంది అలవాటు ఎందుకు వస్తుంది మనలో స్ట్రెస్ ఉంటుంది మనం సంసారంలో వ్యవహరించే సమయంలో ఆ స్ట్రెస్ డెవలప్ అవుతుంది ఆ స్ట్రెస్ అత్యంత సూక్ష్మంగా ఉండి కన్నులు మూసినప్పుడు అక్కడ ఆ స్ట్రెస్ రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ ప్రకటన అవుతుంది ఏ రకంగా ప్రకటన అవుతుంది భయం వచ్చిన వాళ్ళు కళ్ళు ఏమవుతాయి గట్టిగా మూసుకుంటారు పిల్లలు వాళ్ళు అలాగే కన్నులు నొక్కడం అనేది ఆ స్ట్రెస్ కారణంగా వస్తుంది మీరు ఎప్పుడైతే నొక్కడం మానేస్తారో ఆ స్ట్రెస్ కూడా రిలీవ్ అవుతుంది కాబట్టి కన్నులు నొక్కద్దు అనే తాత్పర్యం అంతకంటే వేరే ఏమి కాదు ఫిఫ్టీ పర్సెంట్ అన్నదానికి అంతే అర్థం సో అర్ధనిమీళిత నేత్రంగా పెట్టుకుంటారు కళ్ళు కళ్ళు మూసుకుని అర్ధనిమీలిత చేస్తారు చేసి ఈవేళ చేద్దాం ఈ ఈ ధ్యానం ఎందుకంటే వచ్చింది కాబట్టి అర్ధనిమీలిత చేసి ఆ తర్వాత ఇది ఇంతకుముందు కూడా మనం చేసాం కనుగురుడ్లు కదలకుండా పెట్టాలి కదలకూడదు సెంటర్లో ఉండాలి సెంటర్లో ఉండాలంటే మళ్ళీ మీరు ప్రశ్న ఒక ప్రశ్న వేయకూడదు ఏమిటా ప్రశ్న సెంటర్లోనే ఉన్నాయి కదండీ అని అలాంటి ప్రశ్న వేయకూడదు సెంటర్లో పెట్టమంటే సెంటర్లో పెట్టడం అంటే మళ్ళీ సెంటర్లోనే ఉన్నాయి కదండీ అని ప్రశ్న వేస్తే మీ మనసు డైవర్ట్ అయిపోయింది ఇంక మీకు ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రశ్న గురించి మీరు వేశారనుకోండి నేను సమాధానం చెప్పాను అనుకోండి దాని మీద మనం ఐదు నిమిషాలు చర్చ చేశామనుకోండి ఇప్పుడు మీకు ధ్యానం కుదిరినట్టా కుదరినట్టా మళ్ళీ మొదటకు వస్తుంది కథ కాబట్టి సెంటర్లో ఉన్నా సరే సెంటర్లో ఉంచాలి అంటే అభిప్రాయం ఏమిటి మనస్సుని కనుగుడ్ల మీద ఎప్పుడైతే ఏకాగ్రం చేసేస్తారో మనస్సుని కట్టేసినట్టు అయిపోతుంది అవి కదలకుండా అలా ఉండిపోతాయి అది ఒక నేత్ర ధ్యానము అని అంటారు దీన్ని కన్నులపై ధ్యానం చేయటం ఈ కన్నులపై ధ్యానం చే కన్నుల కన్నులను ఆలంబనంగా చేసుకుని చేసే ధ్యానాలకి శాంభవీ ధ్యానము శంభు శివుడు సో నిజానికి ఈ భ్రూమధ్యానికి అవిముక్త క్షేత్రము అని పేరు ఇది కైవల్యోపనిషత్తులో వస్తుంది ఇప్పుడు గుర్తుకొచ్చింది కైవల్యోపనిషత్తులో ఉంది సమాచారం అంటారు సో అవిముక్త క్షేత్రము అని అంటారు అవిముక్త క్షేత్రము అంటే కాశీకి అవిముక్త క్షేత్రము అని పేరు కాశీ వెళ్ళిన వాడు విముక్తి పొందకుండా ఉండడు ఎవడు కాశీకి వెళ్తే వాడు ముక్తిని పొందుతాడు అని మనకి పురాణంలో చెప్తాడు అంటే దాని అర్థం కాశీ రైలు ఎక్కేసి కాశీ స్టేషన్లో దిగిస్తే మోక్షం వచ్చేస్తుంది అని కాదు అది కాదు అభిప్రాయం సపోజ్ కాశీక్షేత్రంలోకి వెళ్ళి ఒకడు ఈ శివుడు ఇదంతా కూడా బేకారం అని చెప్పేసి తిక్కేసి తక్కువ వచ్చాడు మోక్షం వచ్చేస్తుందా అలాగే కాదు సో కాశీక్షేత్రం అంటే ఆ బయట కాశీక్షేత్రం కాదు అది ఊరికే ప్రతీక అసలైన కాశీక్షేత్రం ఇది భ్రువర్ మధ్యే ఇప్పుడు కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది నహ్యనధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫలముపాశ్ను అని ఇది నహ్యనధ్యాత్మవిత్ వేదాన్ నానాతి సో వేదముల యొక్క తత్వం తెలియాలన్నా వేదములలో బోధించినటువంటి కర్మలు వాటి యొక్క పూర్ణ ఫలము అపూర్ణఫలం ఏమిటి అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానము మోక్షము ఇవన్నీ సిద్ధించాలంటే వాడు అధ్యాత్మవిత్ అయి ఉండాలి అధ్యాత్మం తెలుసు ఉండాలి అధ్యాత్మం అంటే తాను వాటామాయి లేకపోతే హూ ఏమాయి కానీ అధ్యాత్మము అంటారు నేను అనగానేని ఆ నేను యొక్క తత్వం తెలుసు ఉండాలి అది అధ్యాత్మవిత్ అంటే అధ్యాత్మవిత్ కాకుండగా నేను యొక్క తత్వం తెలియకుండగా వేదాల్లో ఏవో కర్మలు చెప్పారు పురాణాల్లో పోయి తీర్థేత్రాలు చెప్పారు అని ఊరితే రైళ్ళెక్కి తిరుగుతో ఈ కర్మలు చేస్తావు హోమాలు పూజలు అవి చేస్తావు వాటి వల్ల ఈ ఫలాలు వస్తాయి ఆ ఫలాలు వస్తాయని అలా చేస్తుంటే వాడికి క్రియాఫలం ఉపాసతే ఆ వేదముల యొక్క సారభూతమైన తత్వం ఏది కలదో అది అనుభవానికి రాదు ఈ కర్మల యొక్క పరమ ఫలము అంతఃకరణ శుద్ధి మోక్షము అదేమీ అనుభవానికి రాదు ఎంతసేపు అక్కడ గుడి గుడి గుంచారు సంసారంలోనే తిరుగుతూ ఉంటాడు ఏదో పుణ్యం చేసుకుంటే కొంత సుఖం వస్తుంది ఆ పుణ్యంతో పాటు కొంత పాపం పక్కనే ఉంటుంది దానికి దుఃఖం వస్తుంది సో అక్కడే తిరుగుతాడు తప్ప దాని నుంచి విముక్తి ఏమీ లభించదు కాబట్టి అధ్యాత్మంలో తెలియాలి ఈ మాట ఎందుకు చెప్పానంటే కాశీ అంటే అధ్యాత్మంలో కాశీని తెలుసుకోవాలి అధ్యాత్మంలో అవిముక్త తెలుసుకోవాలి ఉపనిషద్ విద్య గీత అంటే ఇది అధ్యాత్మం విద్య అధ్యాత్మము అంటే నేను అనగానేమి నేను శివుడను అని అల్టిమేట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది శివోహమ్మని ఇగో ఇక్కడ శివుడు ఈ అవిముక్త క్షేత్రంలో ఇదే అవిముక్త క్షేత్రం భృగోర్ మధ్యే ఆ కనుబొమ్మల మధ్యలో ఆ అవిముక్త క్షేత్రంలో శివుడు ఉంటాడు శివుడు రూపంలో ఉంటాడు చైతన్య రూపంగా ఉంటాడు చైతన్యము అంటే ఎరుక ఎరుక రూపంగా ఉంటాడు ఏ దేని ఎరుక దేని ఎరుక అనే మాట వచ్చిందంటే అప్పుడే మీరు సంసారంలో పడ్డారన్నమాట దేని అంటే ఆ ఎరుక మనస్సు ద్వారా నేత్రం ద్వారా బయటకు వస్తే రూపము యొక్క ఎరుక అదే ఎరుక మనస్సు ద్వారా చెవి ద్వారా బయటకు వస్తే శబ్దము యొక్క ఎరుక మనస్సు ద్వారా నాలుక ద్వారా వస్తే రుచి యొక్క ఎరుక చూడండి ఆ ఎరుకకి ఒక విశేషణం వచ్చేసింది విశిష్టమైన చైతన్యం దాని పేరే సంసారం దాంట్లోనే భేదం ఉంటుంది ఇప్పుడు మనము విశిష్ట చైతన్యం గురించి మాట్లాడటం లేదు నిర్విశేషతన్యం దేని యొక్క ఎరుక అనే మాటలేదు శుద్ధమైన ఎరుక ఆ ఎరుక ఎందు ఎటువంటి భేదములు తర్వాత పరిచ్ఛేదము పరిచ్ఛేదం అంటే కండిషనింగ్ అంటారు ఇలాంటివేమీ ఉండవు అటువంటి ఎరుక ఆ ఎరుక దేనిని తెలుసుకుంటుంది దేనిని తెలుసుకోదు దేనిని తెలుసుకోదు అప్పుడే శుద్ధంగా ఉంటుంది అంటే దాన్ని ఇంకో రకంగా దేనిని తెలుసుకోదు అని చెప్పడాన్ని ఇంకో రకంగా ఏమని చెప్తారంటే తనను తాను తెలుసుకుంటూ ఉంటుంది అటువంటి ఎరుక సో ఆ ఎరుక అది ఎక్కడుంటుంది భ్రూమధ్యంలో ఉంటుంది దానికే మూడో కన్ను అని అదే శివుని యొక్క మూడో కన్ను ఇప్పుడు కూడా శివుడు అంటే మధ్య మాంసముయుడు ఒకడు ఉంటాడని ఆయనకి మూడో కన్ను అంటే అది కూడా ఒకటిలా మధ్య మాంసమయంగా ఒకటి ఇక్కడ ఉంటుందని అలాగైతే రోజు పొద్దున్న పళ్ళు నోకున్నప్పుడు ఆయనకి మనందరికీ రెండు కళ్ళు అయితే ఆయనకు మూడు కళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి దట్ ఈ ఆల్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ మూడు కళ్ళు క్లీన్ చేసుకోవడం ఇట్స్ నాట్ లైక్ దా నాట్ ఎ ఫిజికల్ ఐ అప్పుడప్పుడు కంట్లో అరకేసుకోవాల్సి ఇంకో ఎక్స్ట్రా ఐ ఉంటుంది ప్రాబ్లం కదండీ అంటే అది శివుడు పా మన చూసి అసూయ వస్తుంది వీళ్ళైనా ఎండ్రా నాకంటే కాబట్టి అలా కాదు మూడో కన్ను అంటే అది ఈ చర్మచక్షువు కాదు అది దాన్ని జ్ఞాననేత్రము అంటారు జ్ఞాననేత్రం అంటే అక్కడి నుంచి జ్ఞానం పరికష్టం ఉంటుందని కాదు జ్ఞానమే నేత్రము జ్ఞానానికే నేత్రం అనిపే జ్ఞానం ఏం చేస్తుంది తెలుపుడు చేస్తుంది నేత్రం ఏం చేస్తుంది అది తెలుపుడు చేస్తుంది చూపు తెలుపుడు చేస్తుంది కాబట్టి జ్ఞానం నేత్రము అది ఫిజికల్ అయి కాదు ఈ జ్ఞానం అనే నేత్రం ఎక్కడున్నది ఈ భూమధ్యంలో ఉంటుంది ఆ భ్రూమధ్యంలో చూడాలి భ్రూమధ్యంలో చూసేపుడు కళ్ళు మూసి చూడాలి కళ్ళు తెరిచి చూడడం కాదు అంచేతనే అక్కడ ఈ వా అనే శబ్దప్రయోగాన్ని చేసుకుంటున్నారు భాష్యకారులు ఒకసారి అందాము సంప్రేక్ష్య సమ్యక్ ప్రేక్షణం దర్శనం కృ బాగా దర్శించవలేను ఏమిటి ఇవాద లు ద్రష్ట అక్కడ సంప్రేక్ష్య ఇవ అనే ఒక ఇవ శబ్దము ఇవా అనే పదము వచ్చి మళ్ళీ పోయింది లోపించింది అని తెలుసుకోండి సంప్రేక్ష్య ఇవ నాసికాగ్రం అని కానీ అవ వచ్చి పోయింది ఇప్పుడు మనకి సంప్రేక్ష్య నాసికాగ్రం అనే కనపడుతోంది కానీ అర్థం చెప్పుకునేప్పుడు ఇవా ఉన్నట్టుగా చెప్పుకోవాలి కాబట్టి ఏమిటి ఆ భ్రూమధ్యాన్ని చూసి చూస్తున్నాడా అన్నట్లుగా చూస్తున్నాడు కాదు చూస్తున్నాడా అన్నట్లుగా కాబట్టి మనం ధ్యానంలో ఏం చేస్తామంటే కనులు అరమోడుపు కన్నులు పెట్టుకుని ఆ రెండు కన్నులు సెంటర్లో రెండు గురుట్లు సెంటర్లో పెట్టి ఆ ద్రుడ్లతో వాటితోటే వాటితోటే భ్రూమధ్యంలో చూస్తాము వాటితోటే వాటినే ఆ భ్రూమధ్యానికి ఫోకస్ చేస్తాము మనమేం కదిపీడే ఉండదు అంతా కూడా భావనాత్మకంగానే కాబట్టి ఇలా కూర్చుని ఇదో ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ రెండు కన్నులు సెంటర్లో పెట్టాను సెంటర్లోనే హోల్డ్ చేస్తున్నాను ఇది ఒక ముద్ర రెండో ముద్ర ఏమిటంటే సెంటర్లో హోల్డ్ చేయటం మానేసి ఆ రెండింటితోటి ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ భూమధ్యంలో ఫోకస్ చేస్తున్నాను భూమధ్యంలో ఫోకస్ చేస్తే మీరు ఆ ఫోకస్ చేసినంతసేపు శుద్ధ జ్ఞానస్వరూపులుగా ఉండిపోతారు శుద్ధ జ్ఞానం దేని యొక్క జ్ఞానం అనేది ఉండదు శుద్ధ జ్ఞానంగా ఉండిపోతారు అది అనుభవానికి వచ్చే విషయం అనుభవం మీకే వస్తుంది ఇప్పుడే వస్తుంది మీరు మొదలుపెడితే ఇప్పుడే వస్తుంది ఇంట్లో మిస్టరీ ఉండదు గీతలో మిస్టరీ ఏ ఉండదు మిస్కరీ అంటే ఎలా ఉంటుంది నేను ఆ మహిమ గలవాడను మీరందరూ అది మీ వద్ద లేదు మీరు నన్ను కొంతకాలం సేవ చేస్తే మీకు నేను మీలో నచ్చిన వాడికి నాకు బాగా భక్తుడని నచ్చిన వాడిని సెపరేట్గా పిలిచి నేను ఆ మహిమని వాడికి అందజేస్తాను వాడిని టచ్ చేస్తాను లేకపోతే ఇలా నొక్కుతాను పొడుస్తాను ఏదో చేస్తే వాడికి ఆ మహిమ అలా సంక్రమించేస్తుంది ఎలక్ట్రిసిటీ వచ్చినట్టుగా వచ్చేస్తుంది అప్పుడు వాడు నాకు త్రి శిష్యుడు అవుతాడు అంతవరకు అలాగే మామూలుగా ఉంటాడు ఇలా చెప్తారు కొంతమంది ఇలా టీవీలో కూడా చెప్పేస్తూ ఉంటారు వచ్చేసి ఎంత లోకంలో ప్రచారంలో ఉంటుంది నేను అలాగంటే ఏం చెప్పట్లేదు ధ్యానం చేయను నేను అలాగే నేను ఎత్తులో ఎందుకు కూర్చున్నానంటే మీకు అందరికీ కనపడడం కోసం ఎత్తులో కూర్చున్నాను అంతకంటే కాబట్టి మీరు ఆ రెండు నేత్రములను ఆ కనుగొరుడ్లను భ్రూమధ్యంలో ఫోకస్ చేస్తే ఆ శివ స్వరూపుడు అయిపోతారు నేను ఫలానా నేను ఇది నేను అది అనే సంసార లక్షణం ఉండదు శివస్వరూపుడు అయిపోతాడు సో వీడు మనిషి నేను సంసారాని నేను సంసారని అనుకుని అనుకుని అనుకుని సంసార అయిపోతూ ఉంటాడు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి మాకు జీతాలు తక్కువ ఉన్నాయి కరువు కరువు ఉంది కరువు భత్యం కావాలి కరువు గవర్నమెంట్ ఉద్యోగం కరువు భత్యం ఎంతకాలం వస్తుంది వాడు ఉద్యోగం చేసినంతకాలం కరువు భత్యం వస్తుంది అంటే అర్థం ఏంటి వాడు ఉద్యోగం చేసినంతకాలం కరువులోనే ఉన్నాడని కదా అలా ఉండకూడదు నేను కరువులో ఉన్నాను నేను కరువులో ఉన్నానంటే కరువే మిగులుతుంది నేను అయోగ్యాన్ని అభాగ్యాన్ని దురదృష్టం అవుతుంది అంటే అలాగే అవుతుంది నాకు గ్రహాలు బాగులేవుంటే నిజంగానే బాగుండవు గ్రహాలు బాగుండడం ఏమిటి బాగుండే పోలీ బాగానే ఉన్నాయి వీడు అనుకోవడాన్ని బట్టి గ్రహాలు బాగులేకపోవడం ఏంటి అన్నీ ఉన్నాయి గ్రహాలు బాగులేకపోతే భూ భూగోళం ఇలా ఉండదు సూర్యుడు చుట్టూ చక్కగా తిరుగుతుందంటే అన్ని గ్రహాలు పర్ఫెక్ట్గా తిరుగుతున్నాయని అర్థం అవి అలాగ బాగులేకపోతే ప్రళయం వచ్చేస్తుంది కాబట్టి ప్రళయం రానంత వరకు ఏ పార్టీలు వచ్చినా ఏ పార్టీలు వెళ్ళినా గ్రహాలన్నీ అందరికీ కూడా బాగున్నాయని అర్థం ఆ విషయం అలా ఉంది కాబట్టి అలా అనుకుని అనుకుని వీడు సంసార ఉంటాడు నేను సంసారిని నేను సంసారని నేను సంసారని అంటే సంసార అయిపోతాడు ఇక్కడ ఈ ధ్యానంలో వీడు నేను సంసారిని అని అనుకోవడం మానేస్తాడు ఎందుకంటే శుద్ధ జ్ఞానస్వరూపుడుగా మిగిలిపోతాడు అదే శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం అని శంకరుడు ఈ దేహము ఈ ఇంద్రియములు ఈ సోషల్ స్టేటస్సు ఫ్యామిలీ స్టేటస్ ఇవేమీ నేను కాదు ఈ సంసార నా సంసారత్వం నాలో లేదు నేను చిదానందరూపుడనైనా శివుడను అనే ఆయన ఆ ధ్యానాన్ని మనస్సులో పెట్టుకు రాశారు రాస్తే మనం ఏం చేస్తున్నాం దానికో ట్యూన్ కట్టి దాన్ని రేడియోలో పాడి అది విని టిఫిన్ పింతో కాలక్షమం చేస్తాం అది దానికోసం అలాగే ట్యూన్ కట్టడం కోసమును రేడియోలో వినడం కోసం పెట్టలేదు అది తప్పేం వినొచ్చు కానీ దాని అర్థం అది ధ్యానానికి సంబంధించిన శ్లోకం నిర్మాణ శబ్కము అది ధ్యానం ధ్యానం చేయాలి వివేక ధ్యానం చేయడం కోసం వచ్చింది అసలు ధ్యానం ఎందుకోసం చేయాలి అంటే మనం చూసాము ఆత్మవిశుద్ధయే అంతఃకరణ శుద్ధి కొరకు జ్ఞానం చేయాలన్నారు ఏమిటి అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటి సో పొర్వానికి మహాత్ముడు ఉండి వారు ఆయన దగ్గరికి ఆయన్ని పక్కన పిల్లలు తండ్రులములు తిల తండ్రుల న్యాయము అంటారు పిల్లలు తండూలములు ఉండేవి అంటే తిలలు అంటే నువ్వులు తండ్రులు అంటే బియ్యం ఓ బౌల్లో కొంత బియ్యం కొంత నువ్వులు వేసి కలిపేసి ఉండేవి ఎవడైనా వచ్చి శిష్యుడు లేకపోతే భక్తుడు లేకపోతే ఒక విజిటర్ ఎవడైనా వస్తే ఆ మహాత్ముడి దగ్గరికి ఆయన బౌల్ తీసుకుని ఈ పిల్లల్ని ఇటు తండ్రులాలను అటు విడతీస్తూ ఉండేవాడు వాడు వెళ్ళిపోగానే మళ్ళీ పిల్లలు తండ్రులాలు దాంట్లో కలిపి అక్కడ పెట్టలేదు వాడి కోసం వాడి ఉపదేశం ఏమిటంటే ఉపదేశము పిల్లలు తండ్రులాలు కలిసిపోకూడదు విడివిడిగా ఉండాలి తండ్రులం ఆత్మ పిల అనాత్మ అలా అనుకోండి కాబట్టి ధ్యానంలో నేను సంసారిని నేను ఈ దేహమునై ఉన్నాను అని ఆ మనిషి తన స్వరూపాన్ని తప్పుగా అర్థం చేసుకుని నేను ఇది నేను అది నేను ఫలానా నేను ఫలానా అనే భ్రమలో ఉంటాడు ఆ భ్రమలని విధులిపెట్టేసి ఆ భావాలన్నీ కూడా జార విడిచి పిల్లల్ని తీసిస్తే తండులాలు స్వచ్ఛమైనవి మిగిలినట్టుగా తాను ఆ స్వచ్ఛమైన ఎరుక రూపంగా ఉండిపోతాడు నేను ఇదేమీ కాదు ఇదేమీ కాదు ఆఖరణ స్వచ్ఛమైన ఎరుక దానికే శివ అని పేరు అది శివుడంటే సచ్చిదానందరూపుడే శివుడు స్వచ్చిదానందరూప శివోహం శివోహం ఆ శివుణ్ణి ఆత్మరూపంగా నేను శివుణ్ణి మీరు చెప్పాలి భయపడద్దు నేను శివుణ్ణి అంటే శివుడికి కోపం వస్తుందేమో కొని శివుడు పోని భోలా శంకరుడు ఆయన కోపం రాకపోయినా ఆయన పక్కనే కుమారస్వామి ఉంటాడు నువ్వు అంత తప్పు మాట అంటావా దేవుణ్ణి పట్టుకుని నేను నేస్తావా అని ఆయన కోపం వచ్చి ఆయన షోల వేద పుచ్చుకుని కొడతాడేమో అని ఇలాంటి భయాలని మీరు పెట్టుకోద్దు అసలు భయం అనేదే దగ్గరికి రావద్దు అది కూడా రాబోతుంది నేను శివుడు అని ఢంకా బిజాయించి చెప్పటం నేర్చుకోవాలి శివోహం నేను శివుడను అని ధ్యానం చేయటం నేర్చుకోవాలి అభ్యాసం చేయాలి అలా అభ్య ఐ గాడ్ అని ప్రకటించాలి ఎంతసేపు నేను సంసారిని నేను ఈ మధ్యనే ఏదో బిజినెస్ పెట్టాను లాభం రావాలి కాబట్టి ఇదేము నాకు లాభం ఇవ్వాలి ఇంతేనా ఇంకా ఇంకేనా ప్రార్థన ఇంతకంటే ఇంకా ప్రార్థన వేరే ఏం లేదు బిజినెస్లో లాభం వస్తే ఏం చేస్తారు ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారు ఎక్స్పాండ్ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ ఎక్స్పాండ్ చేశాను కాబట్టి మళ్ళీ ఎక్స్పాన్షన్లో లాభం రావాలి కాబట్టి దేవుడా నేను మళ్ళీ పూజిస్తున్నాను ఇంతే కదా ఇంతకంటే ఏం మహాభాగ్యం ఉంది కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టి దేవుణ్ణి ప్రార్థించి ఆయనతో నాకు లాభం ఇవ్వాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి ఆ ప్రార్థనలన్నీ అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఆ దేవుడు నేనే శివహం శివోహం అనే ధ్యానాన్ని ఇక్కడ చేయాలి అది ధ్యానం యొక్క స్వరూపము సో ఆ మంత్రం నేను తేనోపనిషన్ కైవల్యంలో చెప్పాను భ్రువోర్ ప్రాణమావేశ్య సమ్యక్ ఆ శక్తిని నేత్రములలో ప్రకటమవుతున్న చైతన్య శక్తిని ఆ కనుబముల మధ్యలో చక్కగా నిలిపి సో పరాత్పరం పురుషముపై మీరు అలా నిలిపినప్పుడు ఈ నేను అనే భావన పరిచ్ఛిన్నమైన నేను ఆ శుద్ధ చైతన్యంలో విలీనమైపోతుంది ఆ శుద్ధ చైతన్యమే పరాత్మరుడు అంటే పరమాత్మ ఆ శివుడు ఆ శివుడను నేనే అని నేత్రధ్యానం చేస్తాం సో అదివేళ అభ్యాసం చేద్దాము చేద్దాము కొంచెం వాక్యం ముందుకు తీసుకువెళ్ళి నహి స్వనాశికాగ్ర సంప్రేక్షణం ఇహ విధిత్ ఇక్కడ శ్రీకృష్ణుడు ముక్కు కొనకే చాలా చూస్తో కూర్చో అని చెప్పటం ముందు తాత్పర్యం కాదు ఆయన చెప్తున్నది అది కాదు ముక్కు కొనక చూడదు ఎందుకు అలా కాదు ఇప్పుడు ఈ కర్మ చేసేప్పుడు ముక్కు పట్టుకో ఆయన ముక్కు పట్టుకుంటాడు ముక్కు పట్టుకోవడం ఎందుకు పట్టుకోకూడదు ముక్కు పట్టు ఆయన ఈ కర్మ చేస్తూ ముక్కు పట్టుకోమన్నాడు పురోహితులు చెప్తాడు ఏం ముక్కు పట్టుకోమంటే ఆయన ముక్కు పట్టుకెళ్ళి డు నా ముక్కు కాదండి రక పెళ్లికూతురుంది పెళ్లి పెళ్లిలో ఆచమనం చేసి వీడు ఆచమనం చేసి మళ్ళీ పెళ్లి కూతురు ముక్కు పట్టుకున్నాడు పెళ్లి కూతురు ముక్కు కాదని మళ్లీ చెప్పాడు ఇప్పుడు ఎవరు ముక్కు పట్టుకోవాలని పాప ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు ఏ ముక్కే పట్టుకోవా అంటే సరే అప్పుడు తన ముక్కు పట్టుకున్నాడు నాకు ఇది ఒకటి అర్థం కాని సంగతి ముక్కు పట్టుకోవడం ఎందుకండి వై వాట్ ఫార్ సో అక్కడ సంస్కృతంలో ఏమైనా ఉంటుంది ముక్కు పట్టుకునే ఉండదు సంస్కృతంలో సంస్కృతంలో ఉన్నదానికి తెలుగులో ముక్కు పట్టుకునే నేను అనువాదం చేసి చెప్పారు కానీ సంస్కృతంలో ముక్కు పట్టుకోమని ఉండదు ఏముంటుంది మరి ప్రాణానాయమ్య ముక్కు పట్టుకో అంటారు అది ఆ ప్రాణానాయమ్య అనువాదం అనమాటది కానీ ఆ అనువాదం సరికాదు ప్రాణానాయమ్య అంటే ప్రాణాయామము చేసి అని అర్థం ప్రాణాయామం చెయ్యి అనాలి వీడిని ప్రాణాయామం చేయమంటే అదేమిటది వీడు ఎరగలెప్పుడు ఆ పేరు పేరెప్పుడు ఈ మధ్యన ఏదో రామ్ దేవ బాబా గారి పుణ్యవాన్ని ప్రాణాయామం అనే మాట నలుగురికి తెలుస్తోంది కానీ లేకపోతే ప్రాణాయామం అంటే అదేమిటది అంటాడు ఒకవేళ తెలుసు ఒకవేళ వినుంటే అది హిమాలయాల్లో ఉన్నవాళ్ళు ఎవరో చేస్తారు కదా మనం ఇక్కడ సంసారంలో ఉన్నవాళ్ళు మనం ఎందుకు చేయటం అని అంటాడు కాబట్టి ఇటు వీడికి ముక్కు వీడు అర్హుడు ఇంకా అంతకంటే అర్హత లేదని పురోహితుడు ముక్కు పట్టుకోమంటాడు ముక్కు పట్టుకోవడం శుద్ధ అనవసరం ఏమైనా చేతనైతే ప్రాణాయామం చేయడం చేత కాకపోతే ఆ మంత్రం చెప్పి ఊరుకోవడం ఆ మంత్రం మంచి మంత్రం అది ఓంభూహు ఓంభు వాహ అని వస్తుంది గాయత్రి మంత్రం కూడా ఉంది దాంట్లో కాబట్టి చేతనైతే ప్రాణాయామం చేయాలి చేత కాకపోతే మంత్రాన్ని పఠించి ఊరుకోవాలి అంతేగాని ముక్కు పట్టుకోవడం చెవి పట్టుకోవడం అలాంటివన్నీ అనవసరం కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు కళ్ళని కళ్ళతోటి ముక్కుకొన చూడు అని ుటలేదు మరి ఏమిటి బోధిస్తున్నాడు ఆయన కింతరి చక్షు సోర్ దృష్టి సన్నిపాత రెండు నేత్రాలున్నాయి అరమోడుపు కన్నులుగా పెట్టారు ఇప్పుడు ఈ రెండు కనుగుడ్లు వాటి యొక్క చూపు ఒక్క చోట కేంద్రితం కావాలి ఆ ఒక్క చోటు ఎక్కడా ఈ ఇప్పుడు చూడండి మీరే ప్రాక్టీస్ చేసి చూసుకోండి అరమోడుపు కందలు పెట్టి రెండు చూపులు ఒక్క చోట కలవాలంటే అవి ఎక్కడ కలుస్తాయి కనుబొమ్మల మధ్యలో కలుస్తాయి అలా కలపాలి వాటిని కలుస్తాయి సహజంగానే కలుస్తాయి ఆ ఫ్లో ఆ ప్రవాహం అలా ఉంటుండే ఆ ప్రకాశము ఆ చైతన్య ప్రకాశము ఫోకస్ అలా ఉంటుంది కనుబొమ్మల మధ్యలోకి ఉంటుండే ఇక్కడకుండదు ఇది కనెక్షన్ లేదు అసలు కాబట్టి ఈ ముక్కు కొన తీసి కొంతమంది అడుగుతారు ఏమంటే మా ముక్కు చప్పుడి ముక్కుందనుకోండి ఎప్పుడు ముక్కుంటే చూడడం మరీ కష్టం కదా అలాంటివి ఏమి పెట్టుకోద్దు ముక్కుకోన బాగా ఉన్న వాళ్ళకి ధ్యానం కుదురుతుందని మీరేమో కొంతమంది ముక్కు కొంచెం పొడుగ్గా ముందుకు సాగి ఉంటుంది వాళ్ళకి ధ్యానం బాగా కుదురుతుంది మీరు అనుకోద్దు కాబట్టి ఇది ముక్కు కోన సమస్య కాదు కనుక ఇది ఈ ఈ కొన ఈ కొన కాదు ఈ కొన కళ్ళు మూసుకునే రెండు నేత్రముల యొక్క చూపు ఆ మధ్యమునందు కేంద్రీకరిస్తాము దీనికి కూడా శాంభవీ ముద్ర అనే పేరు శాంభవి ముద్ర నెంబర్ టూ మూడు ఉన్నా శాంభవి ముద్రడు శాంభవి ముద్ర నెంబర్ వన్ ఏమిటి ఆ రెండు కన్ను కనుగురుడ్లను అరమూర్పు కన్నులుగా పెట్టి కనుగురుడ్లకి మనస్సు కట్టేసే అలా ఇంకేం చేసేది లేదు నిశ్చలం అది నెంబర్ వన్ రెండవది వాటి రెండింటి యొక్క చూపుని సెంట్రల్ కనుబొమ్మల మధ్యలో కేంద్రీకరించడం ఇది రెండవది నేను ఏదో మిస్టికల్ సైన్సెస్ చెప్పేస్తున్నాను మీరు అనుకోద్దు చాలా ప్రాక్టికల్ అండ్ సింపుల్ థింగ్ ఇట్ ఈస్ యూ కెన్ డూ ఇట్ అండ్ డూ ఇట్ హియర్ అండ్ నౌ సచ అంతఃకరణ సమాధానాపేక్ష వివక్షిత ఇప్పుడు ఈ రెండు కళ్ళ ఆ చూపును భ్రూ మధ్యంలో ఎందుకు నిలబెట్టాలి అంటే వాస్తవంలో ఇక్కడ అభిప్రాయము కళ్ళతోటి కనుబొమ్మల మధ్యలో ఏదో చేయడం కానే కాదు ఇక్కడ అభిప్రాయం అభిప్రాయం ఏమిటంటే అల్టిమేట్ గా ప్రతి ప్రక్రియకి ఒకే లక్ష్యం ఉన్నది ఏమిటా లక్ష్యం అంటే మనస్సుని ఏకాగ్రము చేయుట మనస్సును ఆ చైతన్యంలో ఆ ఎరుకలో విలీనము చేయుట అందుకోసం ఈ ప్రసంగం వచ్చింది ఆ శాంభవి ముద్రను చెప్పినటువంటి పద్ధతి స్వనాసికాగ్ర సంప్రేక్షణమే చేవక్షన సమాధీయేత ఇప్పుడు ముక్కు పట్టుకోని అంటే ముక్కు పట్టుకోవడం కాదు అక్కడ అభిప్రాయం అక్కడ అభిప్రాయం ఏంటి ప్రాణాయామం చేయమని అందుకోసం ప్రాణాయామం చేసే అప్పుడు ప్రాణాయామ ముద్ర అంటారు సో ఒక బొటద్రేలుతో కుడిముక్కును మూసి ఎడమ ముక్కుతోటి నిండా నెల్లగా గాలి పీల్చుకుని అప్పుడు ఎడమ ముక్కుని మూసేసి కుడిముక్కుతోటి గాలిని విడిచిపెట్టి దాన్ని మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో చేస్తారు దీన్ని ప్రాణాయామం అంటారు ఈ ప్రాణాయామం చెయ్యమని అభిప్రాయం ప్రాణాయామం చెయ్యాలంటే ముక్కు పట్టుకోవాల్సి ఉంటుంది అందుకోసం ముక్కు పట్టుకోమన్నారు అందుకోసం అంతేగాని ముక్కు పట్టుకోవడం కోసం ముక్కు పట్టుకోమని లేదు ప్రాణాయామం చేయడం కోసం ముక్కు పట్టుకున్నాడు అలాగే ఇక్కడ కూడా మనస్సును ఏకాగ్రం చేయటం కోసం ఆ రెండు చూపులు భూమధ్యంలో పెట్టమని చెప్పారు తప్ప చూపులతోటి ఏదో సాధించటం కోసం ముక్కు కొన మీద ధ్యానం చేయటం కోసం ఈ ప్రయత్నం ఏమీ కాదు అయితే మీకు సందేహం రావచ్చు ఇప్పుడు ముక్కు కొన మీద ధ్యానం చేయమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అని ఎందుకు అనుకోకూడదు ఆయన అంటున్నాడు కదా నాసికా అన్నాడు కదా అగ్రం అంటే కొన నేను ఇది నా ముక్కుకోన ఎవరైనా అడిగి చూడండి ముక్కుకోన ఏదంటే చూపిస్తాడు ముక్కుకోన ఏదంటే ఏం చూపిస్తాడు ఇదేం చూపిస్తాడు ఇదే అండవు ఇదని చూపిస్తాడు కాబట్టి ఇదే దీన్ని దీన్నే ముక్కుకోన అనేది ఎందుకు ధ్యానం చేయకూడదు అంటే చూడయా ఈ శ్లోకం తర్వాత ఇంకో శ్లోకం రాబోతోంది దీని కంటిన్యూయేషన్ ఆ కంటిన్యూషన్లో ఆయన ఏం చెప్పబోతున్నాడంటే మనస్సును తన స్వరూపమైన ఎరుకలో విలీనము చేసి అని చెప్పబోతున్నాడు అంతేగాని మనస్సును ముక్కుకోనకి కట్టివేసి అని చెప్పబోవటం లేదు కాబట్టి ముందు వెనుక పర్యాలోచన కూడా చేసుకున్నా కూడా ఇక్కడ టాపిక్ ముక్కు కోన కాదు మనస్సును ఏకాగ్రం చేయుటే టాపిక్ అని అర్థం చేసుకోవాలి అని అంటున్నారు ఆయన భాష్యకారులు ఆత్మని వక్ష్యతి ఆత్మ సంస్థం మనఃకృత్వేతి సో నెక్స్ట్ శ్లోకంలో రాబోయే శ్లోకాల్లో ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిత్ చింతేత్ నకించిత్ చింతేత్ ఏదో ఉంది సో చూస్తాం మనం మనస్సును తన స్వరూపము విలీనము చేసి అని ఉంది అది ఇక్కడ ఈ ముక్కు కొనని ఈ కొన ఈ కొనకాదు ఈ కొన కేసు చూడడం ఎందుకంటే అల్టిమేట్గా మనస్సుని దాని యొక్క చెంచలత్వాన్ని తగ్గించి దాన్ని వశం చేసుకుని దాని స్వరూపంలో దాన్ని విలీనం చేయటం ఏదైనా కూడా స్వరూపంలో విలీనం చేయాలి ఎప్పుడైనా మీరు అర్ఘ్యం ఇస్తారు నదిలో స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం ఇస్తారు నదిలోంచి కొన్ని నీళ్లు సపరేట్గా చేతిలోకి తీసుకుంటారు పాత్ర ఉంటే పాత్రలోకి తీసుకుంటారు ఇప్పుడు నదిలోంచి సపరేట్ అయ్యాయి అవి సపరేట్ అయిన వాటిని మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ నదిలో ప్రవేశపెట్టాయి జీవుడు దేవుణ్ణి సెపరేట్ అయి ఉన్నాడు అజ్ఞానం చేత మళ్ళీ ఈ జీవుడిని దేవుళ్ళో ప్రవేశపెట్టాడు అంతే అలాగే ఇక్కడ కూడా నేను సంసారని నేను ఇది నేను అది అని వీడు అజ్ఞానం చేత భ్రమలో ఏదో అనుకుంటూ ఉంటాడు సో అది ఈ అనుకునేటువంటి ఈ అధిక అధ్యారూపాలు అధ్యారూపములు ఉంటారు సుప్రీం పొటిషన్స్ తన మీద తాను ఏవేవో నెత్తిన వేసుకుంటాడు ఇప్పుడు మీరు చూడండి వీడు ఏదో పార్టీలో చేరడను కొన్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వము ఆపజేషన్ ఫారం సెలెక్ట్ చేసి వంద రూపాయలు ఖర్చాడు అనుకోండి కలిపితే వాళ్ళు ఏం చేస్తారంటే ఓ చిన్న ఓ స్టిక్కరో ఏదో ఇస్తారు ఎక్కడ పెట్టుకుంటాడు పెట్టుకుని ఇప్పుడు ఏమంటాడు నేను ఫలానా పార్టీ అంటాడు ఇది వీడిని ఎత్తిన వీడు వేసుకున్నదా లేదంటే దేవుడు వీడికి పెట్టిందా మీరు చెప్పండి అంతే ప్రతీది అంతే ప్రతీది అంతే అసలు అయితే మరి నేనేమిటి నువ్వు ఏది కాదు నేను ఇవి ఏమీ కాదు మనస్సు చేత కల్పితమైనది ఏది నేను కాను అంటే ఇంకా మనస్సే లేకుండా అయిపోతుంది అప్పుడు మనస్సే విలీనం అయిపోతుంది విలీనమైపోతే అప్పుడు నేను శివుడు ఉంటాను అది అది ఆత్మ సంస్థం ఆ మార్గాల్లో పయనిస్తున్నాం తప్ప ఇక్కడ ముక్కు టాపిక్ కాదు అని భాష్యకారులు దాన్ని తరోగా అనలైజ్ చేసి ముందుకు వెళ్తారు సో మాకు అర్థమైపోయిందండి ఇంకా మీరు నెక్స్ట్ వెళ్ళండి అని మీరు అనొచ్చు కానీ మరి ఇంకా ఇక్కడ భాష్యకారులు పూర్తి చేయలేదు ఆయన ఏదో ఇంకా ఇంకో మాట రాస్తున్నారు ఆ రాసిన మాట ఏదో చూసి సెటింగ్ చేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం తర్వాత తస్మాత్ యువ శబ్దలోపేనా అక్ష్ణోహ దృష్టి సన్నిపాత ఏవా సంప్రేక్ష కాబట్టి ఇక్కడ యువ శబ్దం లోపించింది అని అర్థం చేసుకుని ఇక్కడ కనులతో ముక్కుకోనను చూచుట అంటే అభిప్రాయము చూపు దృష్టి చూపు చూపును ఏకాగ్రము చేయుట కళ్ళు రెండు కనుగొరుల యొక్క చూపుని భూమధ్యంలో ఎప్పుడైతే ఏకాగ్రం చేశారో ఆ చూపులో మనస్సు మనస్సు ద్వారా ఏ రూకాలో విలీనమైపోయి శివోహం స్థితిలో మనం ఉంటాము ఇది చాలా గొప్ప ధ్యానం ఇది ఆ విధంగా దాన్ని తెలుసుకోవాలి తర్వాత ఇంకా శ్లోకంలో ఏముందంటే విశష్ట అనవలోక చుట్టుముట్ట చూస్తూ కూర్చోవద్దు ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నారనుకోండి ఇలా ధ్యానం చేస్తూ ఉంటాడు చేస్తూ ఏదో సౌండ్ వినపడుతుంది ఏదో సౌండ్ అది ఇలా తెచ్చాడు ఎదురుకుండా ఎవడూ లేడు ఈ సౌండ్ ఇటు పక్క నుంచి వచ్చింది కాబట్టి ఇటుకేసి చూశాను లేకపోతే అటు కుక్క ఏదో మురిగింది అటుకేసి చూశాడు అలాగా లేకపోతే ఈ ధ్యానం చేసుకుంటే మీరు డిస్టర్బ్ చేసేస్తున్నాడే అని ఎవడబ్ బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు అని కళ్ళు తెరిచి చూశారనుకోండి దానివల్ల ఇప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఎవరు చేశారంటారు వాడు వచ్చి నడిచి వాడు డిస్టర్బ్ చేశారా కళ్ళు తెరవడం మూలంగా మిమ్మల్ని మీరే డిస్టర్బ్ చేసుకున్నారా ఇప్పుడు మనం మన్నే డిస్టర్బ్ చేసుకుంటాం ఎద్రవాడు ఏం డిస్టర్బ్ చేయడు ఎదరవాడు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తాడు మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోవడానికి సిద్ధమైతే ఎదరోని డిస్టర్బ్ చేస్తాడు అదే ఇప్పుడు పెద్ద నడిచి వెళ్తున్నాడు ఈ పిల్లలందరూ ఆట ఆట పట్టించటం ఆయన్ని వేళాకూలం చేయటం కోసం ఓ రబ్బరు పాము ఒకటి ఒకటి వచ్చారు రబ్బరు పాములు దొరుకుతాయి అనాయో బేడో పెడితే పాములు దొరుకుతాయి ఆ రబ్బరు పాము తీసుకొచ్చి అది ఆయన నడిచి వెళ్తుంటే ఇలా చుట్టగిండ చుట్టూ ఆయన కాళ్ళలో పారేస్తాడు పారేస్తే ఆయన ఎగిరి గొంతేసి మహాభయపడిపోయి అయ్యో అయ్యో అయ్యో అయ్యో పావు పావు అని చెప్పేసి కంగారు పడిపోయి పరుగులు అనిపించుకున్నాడు ఆయన పరుగెడిపోయిన తర్వాత వీళ్ళందరూ పాక్కుమని పది నిమిషాలు సేపు నవ్వుకున్నారు తర్వాత ఆ రబ్బరు పావును మళ్ళీ తీసుకొచ్చేసి ఆయన పారిపోయాడు కదా దాన్ని తీసుకొచ్చి చుట్టగిండలు చుట్టి మళ్ళీ ఇలాంటి అమాయకుడు ఇంకెవడైనా దొరుకుతాడా అని ఎదురు ఈ లోపల ఇంకో పెద్ద మనుషులు నడిచొస్తున్నాడు ఆయనకి ఆయన కాళ్ళలో మళ్ళీ వీళ్ళక అలవాటు ఒకసారి అయింది కదా ఆయన కాళ్ళలో పారేసారు ఈ రబ్బరు పారేస్తే ఆయన చూశాడు పాములా అనిపించింది కానీ ఏమిటబ్బా రోడ్డు మధ్యలో హఠాత్తుగా పాము గాలిలో జండికి అని ఆలోచించి జీవితాన్ని మళ్ళీ చూశాడు రబ్బరు పావు అప్పుడు ఆ జాతర చేతిలోకి తీసుకున్నాడు తీసుకుని జాతర మడత పెట్టి జేవులు పెట్టుకుని నడిచాడు జీవితాడు అప్పుడు ఈ పిల్లలు ఆయన వెంటబడ్డారు సా పావు మగించాయని మా పావు మగించ మీ పాము ఏమిట్రా రోడ్డు మీద దొరికింది అయినా పాము ఏం చేసుకుంటారు పాము కరుస్తుంది వెరమహాలు ఫోండి ఇంటికి అన్నాడు ఆయన కాదు సార్ అది కరెంట్ పాము కాదండి అది రబ్బరు పాము అండి మరి రబ్బరు పాము నా కాళ్ళలోకి ఎలా పడిందిరా అది ఎక్కడి నుంచో పడింది మీకెందుకు ఇస్తారు నాకు దొరికింది కదా నేను ఆడుకుంటాదంతటా కాదు సార్ మారే మేమే వేశాం ఎందుకు వేశారా మరి మీరు అలా వేయకూడదు కదా అంటే సార్ భయపెట్టి నమ్ముకుందాం అని వేసాం అలాంటి పొరపాటు ఎప్పుడు చేయము అంటే ఇచ్చేస్తాం ఇంకెప్పుడు చేయండి సార్ అని ప్రామిస్ చేసుకుని ఆ పాము వాళ్ళకి ఇచ్చేసేది మనం అలా ఉండాలి అంతేగాని ఆ మొదట ఆయనలాగా ఉండకూడదు తేడా తెలిసిందా మీకు కాబట్టి భయం మీరు భయపడితే మీరు భయ మీరు భయస్వభావం కలిగి మీ హృదయంలో భయం నిండా ఉంటే ప్రతిఓడు మిమ్మల్ని భయపెట్టగలుగుతాడు ప్రతిఓడు భయపడతాడు ఈ మధ్యన ఇంకో ప్రారంభమైంది మీ పేరులో వి ఉంటే మీకు అచ్చిరాదు మీకు కలిసి రాదు ఆ విని డబ్లయూ చేసేస్తే మీకు కలిసి వస్తుంది ఇప్పుడు స్వామి అని నేను రాసుకున్నాను అనుకోండి ఎస్వి ఏ ఎంఐ అని నేను రాస్తే అది కలిసి నాకు అది అదృష్టం కాదు కానీ వి బదులు డబ్లయూ రాస్తే అదృష్టం ఎస్డబ్ల్యూఏఎంఐ అని రాసుకుంటే అదృష్టం అని చెప్తాడు ఈ రకంగా వికి డబ్ల్యూకి ఇది నేను చూసి చెప్పాను ఇలాంటి రహస్యాలన్నీ వాడికి తెలుసు ఇలాంటి రహస్యాలన్నీ తెలుసు మీరు కనుక మీ పేరు పట్టుకుని వాడు పేరు పట్టుకుంటారు మీకే తెలుసు కదా వాడి దగ్గరికి వెళ్ళిపోతే మీ పేరులో స్పెల్లింగ్లు ఎలాంటి మార్పులు చేయాలో చెప్తాడు ఈ మార్పులు చేసిస్తే ఏమిటవుతుంది ఇంకా అంతా మీకు లాభాల మీద లాభాలు వచ్చిస్తూ ఉంటాయి అంటే మీ విజిటింగ్ కార్డు ఏమైనా ఉంటే పాత కార్డులన్నీ అవతల పారేసి వాడు మార్పు చేసిస్తాడు ఇప్పుడు నేను స్వామి ఎస్డబ్ల్యూఏఎంఐఎం రాశాను అనుకోండి వాడు ఆ వాస్తు వాస్తు దీనికి ఏదో పేరు మళ్ళీ దీనికి ఏదో శాస్త్రం ఏదో నియమాల జీవనో ఏదో పేరు పెట్టాలి దీనికి వాడు ఏం చేస్తాడంటే ఒక ఏ ఉంది మీకు అంచేతనే మీకు శిష్యులు ఏ పది మంది అలా ఉండిపోయారు మీకు ఏమీ అభివృద్ధి లేదు ఆ ఒక ఏ బదులు రెండు ఏళ్ళు పెట్టుకుంటే మీకు శిష్యుల సంఖ్య పెరిగిపోతుందని నాకు అలా చెప్తారు వాడు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఫీజు ఆ మొన్నటి నుంచి నేను రెండు ఏళ్ళు రాసుకుంటే అబ్బా నాకంతా ఇంకా మూడు పువ్వులు ఆరు కాయలు అయిపోతుంది పిచ్చి ఎల్లో పిచ్చి అని ఒక సామెతో ఒకటి ఉంది లోకం అలా నడుస్తూ ఉంటుంది అలా కాదు కాబట్టి ఆ అధ్యారోపము మనల్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటాం మన నెత్తి మీద మనమే అనేక ఆరోపాలు చేసుకుంటూ ఉంటాం మనల్ని మనమే అవమానించుకుంటాం ఎగరవాడు అవమానించడు వాడేదో అంటాడు తెలిసి తెలియని మాట ఏదో అంటాడు వాడు అన్నాడు నేను అవమానం పొందాను అంటే మనల్ని అవమానించి మనమే అవమానించుకున్నామని అర్థం వచ్చి నన్ను అవమానించమని నన్ను చూస్తాను అసలు న శయాన పత్యథా ఎత్తు మీద కూర్చుంటే తోసిస్తే కింద పడిపోతాడు అవునండి మీరు ఎత్తు మీద కూర్చోకుండా చక్కగా బరకం మీద కూర్చున్నారు అనుకోండి మిమ్మల్ని ఎవడు తోస్తాడు మీరు ఎప్పుడు కింద పడతాడు కాబట్టి ఎదరవాడు అవమానించేదంటే మీరు అలాగంటే ఒక ఆర్టిఫిషియల్ స్టేటస్ ఒకటి పెట్టుకుంటే వాడు అవమానిస్తాడు సో ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడిపోవడం అనేది ఉంటుంది పోటీ చేయకపోతే ఇంకే ఓడిపోతాడు కాబట్టి ఈ ధ్యాన మార్గంలో ఇటువంటి న్నిటిని కూడా త్రోసిపుచ్చి మనస్సులో ఉన్నటువంటి భావాలన్నిటిని కూడా విడిచిపెట్టేసి డిస్టర్బెన్స్ మనకి మనమే డిస్టర్బెన్స్ కలిగించుకోకుండా కూర్చోవాలి ఇది అర్థం దిశ అనవలోకయం దిక్కులు చూడద్దు ఇప్పుడు క్లాస్ అవుతూ ఉంటుంది క్లాస్ అవుతూ ఉంటే టీచర్ ఏదో బోర్డు మీద లెక్కలు రాస్తున్నాడు అనుకోండి ఒక స్టెప్స్ వేస్తూ ఉంటాడు ఇప్పుడు విద్యార్థి అటికే సలా అనుకోండి కానీ ఏమంటారు అదే దిక్కులు చూడకు ఇటుకేసి చూడని అంటారా అనరా సరిగ్గా అలాగే అంటున్నాడు శ్రీకృష్ణుడు దిక్కులు చూడద్దు విశిష్ట అనవలోక దిక్కులు చూడద్దు దిక్కులు చూస్తే ధ్యానం ఏం చేస్తారు దిక్కులు చూస్తుంటే ఇక్కడ పాఠం చుట్టూ ఉంటే అటుకేసి చూసి ఇటుకేసి చూసి ఫ్యాన్లు ఎలా మీరు పాఠం ఫాలో కాటం లేదనమాట ఫ్యాను ఏమిటి వాయిస్ సరిగ్గా